కీర్తన నూట తొంభై నిదిగో జిగో శ్రావణ బహుళాష్టమిని ఘనచంద్రోదయ వేళ కనుల పండువగా కాళిగుపాలిటి వైరి కంసుని నెత్తి పిడుగు చాలిన పూతన ప్రాణ సంహారమూర్తి లి తృణావర్తునికి దండము శేలరి మద్దులకు బిరుదు కుఠారము జిగో శ్రావణ బహుళాష్టమిని ఘన చంద్రోదయ వేళ కన్నుల పండువగా శకటాసురుని దెత్తి చాణూరుని మెడకత్తి బకాసురుని చెండేటి బలుపము వికట ధేనుకాసురు మెడతాడు మొకరి కుకుట దైత్యు మోదేటి భూతము జనించెనిదిగో శ్రావణ బహుళాష్టమిని ఘన వేళ కన్నుల పండువగా గోపికల నిధానము గోకుల కల్ప పాపరాని పాపరాణి అక్రూరుని ఫలసారము ఏ పొద్దు శ్రీవేంకటాద్రి దాసులకెళ్ళ చేపట్టుకుమైనట్టి చిన్మయానందము జనిది గో శ్రావణ బహుళాష్టమిని ఘనచంద్రోదయ వేళ కన్నుల పండువగా